అవునండి నిజంగానే అదృష్టం మనకి ఈ ఉగాది అనేది ఈ వీకెండ్ లో రావడం మన అదృష్టం ఎందుకంటే ఆఫ్ కోర్స్ జనాలు హాయిగా టెన్షన్ లేకుండా కంగారు లేకుండా పండుగని జరుపుకుంటారు అదొక విషయం అయితే విరిజలలో ఉగాది పర్వదినాన్ని మనం ఆన్ జరుపుకునే అవకాశం కూడా ఈ ఐదేళ్లలో మొట్టమొదటిసారి వచ్చింది అందుకని ఈసారి చాలా శాస్త్రోక్తంగా సాంప్రదాయ సిద్దంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి మంతో లైన్ లోకి ఒక పండితుడిని తీసుకురాబోతున్నాం ఆయనే పోచించర్ల శివరామ శర్మ గారు ఆల్ ద వే ఫ్రమ్ ఆస్టిన్ మన షోలో జాయిన్ అవ్వబోతున్నారు ఆయన ప్రవృత్తి వేద అది కూడా నేర్చుకుంటున్నారు ఆయన శ్రీ సీతారామ వేద పాఠశాల జగదేవపురం మెదక్ నుంచి ఆయన గురువు గారు శ్రీనివాస శర్మ గారు అలాగే హాస్టల్లో ఉంటూ అక్కడ హాస్టల్లో ఆయన గురువు గారు కృష్ణకుమార్ శ్రీపాది గారు సో అడిగిన వెంటనే శివరామకృష్ణ గారు ఒప్పుకోవడం ఆయన మన షోకి రావడం వచ్చి అసలు ఉగాది అనే పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం దాని ప్రత్యేకత ఏంటి ఉగాది మీనింగ్ ఏంటి అలాగే మనకు ఆశీర్వచనం ఇవ్వబోతున్నారు అలాగే పంచాంగ శ్రవణం చేయబోతున్నారు అలాగే ఈ సంవత్సరం మనందరికీ ఎలా ఉండబోతోంది రాశి ఫలాలు కూడా చెప్పి మరిన్ని విశేషాలు ఈ మొదటి అవర్ లో మనతో షేర్ చేసుకోవడానికి హాస్టల్ నుంచి లైవ్ గా మనతో ఇప్పుడు లైన్ లో ఉన్నారు పోషించర్ల శివరామ శర్మ గారు శివరామకృష్ణ శర్మ గారు శివరామకృష్ణ గారు నమస్కారం అండి విరిజులకి స్వాగతం నమస్కారం అండి శ్రోతలందరికీ ఉగాది సో శివరామకృష్ణ గారు ఇందాక చెప్పినట్టుగా మీరు పండితులు మీరు మాకంట చాలా చాలా చాలా తెలిసిన వాళ్ళు ఈ పర్వదినాన్న మీరు చాలా బిజీగా ఉన్నా సరే అడిగిన వెంటనే అంత దూరం నుంచి మాతో షోలోకి వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ సో చెప్పండి శివరామకృష్ణ గారు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది ఎందుకు మనం జరుపుకుంటాం అసలు ఎలా జరుపుకోవాలి అలాగే మాకు ఆశీర్వచనం పంచాంగ శ్రవణం రాశి ఫలాలు లాంటి మంచి విశేషాలు మీరు ఇవాళ సేకరిస్తే మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నాం మా రేడియో షో మీద మీరు ఒప్పుకునేందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తప్పకుండానండి మనం అందరం కూడా విద్యార్థులమే నాకు ఎక్కువ మీకు తక్కువ తెలిసిందేమీ లేదు మీకు వేరే విషయాల్లో ఎక్కువ తెలుసుండొచ్చు అది మటుకు అందరం విద్యార్థులమే మనం కూడా జీవితాంతం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ చక్కగా మన జీవితాన్ని సుగవంతం చేసుకుందాము ఇప్పుడు ఉగాది గురించి కాసేపు మాట్లాడుకున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఓం హరి మహాగణాధిపత శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుగ్యో నమ హరిహి ఓం శ్రీ మద్గేషం విధి ముఖ్యవంద్యం గౌరీ సుతం విఘ్నతమో దినేశం కళ్యాణ సంవర్ధిత భక్తలోకం సర్వాద సిద్ధ్యర్థమహం ఓం శ్రీ మహాగణాధిపత వేదవ్యాసుల వారండి భగవాన్ వేదవ్యాసో మహర్షి ఆయన ఎస్మిన్ కృష్ణో దివం వ్యత ప్రతిపన్నం కలియుగం అని చెప్పారు ఎస్మిన్ కృష్ణో దివం వ్యత ఆయన కృష్ణుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఆయన అవతారం ఎప్పుడైతే చాలించి ఈ దివి నుండి ఆయన వెళ్ళిపోయారో తస్మాత్ అప్పటి నుంచి కలియుగం మొదలైంది అదే యుగ ఆది యుగానికి ఆది కలియుగానికి ఆది ఆ రోజు చైత్ర శుక్ల పాడ్యమే ఇవాళ మనం అందుకే ప్రతి సంవత్సరము కూడా ఆ యుగ ఆదిని మనం గుర్తు చేసుకొని ఈ యుగానికి ఈ చైత్ర శుక్ల పాడ్యం అనగా ప్రథమ నాడు మనం జరుపుకుంటాము ఇది నామ సంవత్సరము ఈ మన్మథ అనే పేరులోనే మనకి చాలా మనకి తెలిసిపోతుంది మన్మధుడు మన్మథ అనగానే అనురాగము ప్రేమ ఇలాంటివన్నీ కూడా పదల్లోనే ఉన్నాయండి మన్మథా తే సదా సత్కేళి శీలలోలు కాళీక్షయవోధూమై నయనాభి నవాదరా మన్మదార్థే తదా లోక సత్ కేళి శీలలోలుప ఈ మన్మద అర్థం తదా లోకమంతా సత్ కేళి మొత్తం సత్ అంటే ఆ దంపతులు ఎవరైతే ఉన్నా వాళ్ల మధ్యలో అన్యోన్య దాంపత్యము చక్కటి ఆనందమైన దాంపత్యము సత్ కేళి శీలలోలుపా అదేవిధంగా శాలీక్ష శాలీక్ష యవ గోధుమ నయనాభి నవ అంటే వరి చెరుకు గోధుమలు రకరకాల చక్కటి పంటలు సస్యశ్యామలమైన పాడి పంటలు ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ సంవత్సరం నయనాభి నవాదరాహ ఇవన్నీ నయనాభి నయనం అనగా మన కళ్ళు ఈ చూడడానికే కన్నుల విందువుగా మనకి అలా సస్యశ్యామలమైన దాంపత్యము సస్యశ్యామలమైన పంటలతో చక్కటి ఆ సంవత్సరం అండి ఇది ఆ పేరులోనే ఆ సంవత్సరం యొక్క గొప్పతనం సూచించబడింది మన్మథ సంవత్సరం ఇప్పుడు పంచాంగం గురించి చెప్తా మాట్లాడుకుందాం అసలు పంచాంగ శ్రవణము ఈ శ్రవణం ఎందుకు చేయాలి ఈ రోజు ఎందుకు చేయాలి అంటే చైత్ర శుక్ల ప్రథమ రోజు సాధ్యమి రోజు ఎందుకు చేయాలి శ్రీ కళ్యాణ గుణావహం ూషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదారతుల్యం నృణ ఆయుర్వృత్తిదముత్త ఆయుర్వృద్దిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచిత పంచాంగమాకర్ణ్యత అని చెప్పబడిందండి కళ్యాణ గుణావహం ఈ పంచాంగ శ్రవణము చేయడం వల్ల కళ్యాణ గుణాలహం ఏదైతే ఈ రోజు మన పంచాంగ శ్రవణం చెప్పేవారు వినేవారు కూడా విన్న ఈ రాశి ఫలాలు అసలు దీని గురించి తెలుసుకోవడం అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసుకోవడం ఇవి చేస్తే కళ్యాణం అండి ఈ సంవత్సరం కూడా మనకి చక్కటి కళ్యాణం లాగా మన రోజులు వెళ్ళిపోతాయి రిపుహరం ఏవైతే మనకి అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి దుస్వప్న దోషాపండి ఏవైతే మనకి దుస్వప్నము అనగా ఇంత రకరకాల బాధలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా విడిపోతాయి ఇది ఇది ఎంత విశేషమైందంటే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగకి మనం స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఈ రోజు పంచాంగ శ్రవణం విన్నా కూడా అంత పుణ్యం అండి అదేవిధంగా గోదాన తుల్యం ఒక గోవును దానం చేసినట్టు ఆయుర్వృద్ధి మొత్తం యు వృద్ధి అయి వృద్ధి అయ్యే అంత శుభకరమైనది సంతాన వృద్ధి అదేవిధంగా నానా కర్మ సుసాధనం ఏదైతే మనం ఈ సంవత్సరం పొడుగునా కర్మ చేస్తామో కర్మ ప్రతి తప్పదండి ఒక్క అవతార పురుషులైన వారికి కర్మ ఉండదు కాని జన్మ ఎత్తిన కర్మ తప్పదు ఆ కర్మ మనం చేయాల్సిందే ఆ చేసే కర్మ ఈ శ్రవణం చేసినందుకు ఇవాళ సుసాధనం చాలా సులువుగా కర్మ చేయగలవాడి సుముచితమైనదే పంచాంగమా కణ్యత అంటే ఆ విన్నందు వాళ్ళనే ఇదంతా కూడా మనకి లభించే చక్కటి పుణ్యఫలం అండి పంచాంగం వల్ల ఇప్పుడు పంచాంగం గురించి కాస్త తెలుసుకుందామండి శ్రోతలకి పంచాంగము ఐదు అంగాలు మీరు ఈ పాటికి మీ అందరికీ తెలిసింది నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ అంగాలు దేన్ని సూచిస్తున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం వీటన్నిటికీ ఒకటి ఉందండి మూలం అది కాలము అది ఆగదు మనకి మనందరికీ కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది ఆ కాలమే మనకు నడుస్తోంది ఈ కాలం దాని ఉన్న అందాలేనండి ఈ ఐదు ఏమిటవి తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు అంగాలు కూడా ఆ కాలము యొక్క ఫలాన్ని సూచిస్తాయండి ఇదిర్వారక్షత్రమితి విఖ్యాత కర్మ సాధకే శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్దనం నక్షత్రే పాపం యోగాద్రోగ నివం కరణాకార్యసిద్ధి పంచాంగఫలం ఫిదమ్ కాళవిత్కర్మ వృద్ధిమాన్ దేవతనుగ్రహల అని చెప్పబడిందండి మన శాస్త్రాల్లో ఇది వారం నక్షత్రం యోగ కరణం ఈ ఐదు పంచాంగము ఇది ఎలాంటిదంటే చిదేచ్ఛ శ్రీ మహాత్మది ఇది శ్రేయస్సుని వారము ఆయుష్య వర్తనము ఆయుష్ గురించి నక్షత్రం తదతే పాపం ఏవైతే మనకు పాపాలున్నాయో ఆ నక్షత్రాలన్నీ కూడా మనం కరెక్ట్ గా అవి మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అవన్నీ తొలగిపోతాయి యోగాద్రోగ నివారణం యోగమేమో రోగ నివారణం గురించి కరణం కరణమేమో కార్య సిద్ధి ఎలా చేసుకోవచ్చు ఈ ఐదు కలిపి ఒక మానవుడు చేసే కర్మ ఎలా సులువుగా మనము కర్మ అన్నప్పుడు కొన్ని బాగుంటాయండి కొన్ని రోజులు కొన్ని రోజులు అంత గొప్పగా ఉండవు అవి మనకు తప్పదు కానీ అవి సులువుగా ఎలా వెళ్ళిపోతాయి అనే దాన్ని సూచిస్తుంది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇంకా మనము పంచాంగ శ్రవణం వస్తే రాశి ఫలాల గురించి మాట్లాడుకోవాలి ప్రతి వారు ఎదురు చూస్తూ ఉంటారు దీనికోసం ఇది ముఖ్యమైనది మనకందరికీ తెలిసిందే మనకి పన్నెండు రాసులు ఉన్నాయి మేషం వృషభం మిథునం కర్కం సింహం ఇలా పన్నెండు రాసులు ఉన్నాయి ప్రతి రాశి ఈ ఈ మన రాశి ప్రకారంగా మన నక్షత్రం రక్షత్రం ఆ ఉన్న ఆ కాన్స్టలేషన్ అనగా రాశిలో ఆ దానికి మనము పంచాంగ శ్రవణం అప్పుడు సూచాయిగా పై పైగా మనం మాట్లాడుకోవాలంటే ఎందుకంటే మనకు కూడా వ్యవధికి ఒక వ్యవధి ఇంతే ఉంది కాబట్టి రాజపూజ్యము అవమానము లాభము వ్యయము ఇన్నాళ్ళ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు శ్రోతలు ఎవరైతే ఉన్నారో మీరు డ్రైవ్ చేస్తున్న వారు మీరు మటుకు ఊరికే వినండి వేరే వారు ఎవరైనా కూర్చొని ఉండి ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు మనం కాసేపు రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటాము కాస్త ప్రతి రాశి గురించి మనకి ఈసారి ఎలా ఉంది అది గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మొదటిగా మేష రాశి గురించి మాట్లాడుకుందామండి మేష రాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు లాభం రెండు వ్యయం ఎనిమిది అదే వృషభ రాశి వారికి నెగ టారస్ కొంతమంది ఇక్కడ అమెరికాలో పుట్టిన పిల్లలు వారి కోసం అనమాట వేషవనగా ఏరిస్ వృషభ వనగా టారస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి మన రాసి ఆ పల్ల మన చంద్రుడిని సూచి చంద్రుడు ఎక్కడుంటాడో ఆ యొక్క కాన్స్టలేషన్ సూచిస్తాయి మన వెస్టర్న్ ఆస్ట్రాలజీలోనండి సూర్యుడు సూచిస్తాయి కాబట్టి మనము సాజిటేరియస్ డిసెంబర్ లో సాజిటేరియస్ అయిన వాడు ఇక్కడ సాజిటేరియస్ రూల్ లేదండి గుర్తుపెట్టుకోండి ప్రతివాడు ఇది చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి అండి అందుకే మీ రాసి అనేది ముఖ్యం ఇక్కడ సో వృషభము రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు మిథునం అనగా జమిని రాజపూజ్యం 7 అవమానం 7 లాభం 14 గయం పదకొండు కర్కాటకం అనగా క్యాన్సర్ రాజపూజ్యం 3 అవమానం 3 ఆదాయం ఎనిమిది గయం పదకొండు సింహం అనగా లియో రాజపూజ్యం 6 అవమానం 3 ఆదాయం పదకొండు కన్య వర్గో రాజపూజ్యం రెండు అవమానం ఆరు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు తుల అనగా లీప్ర రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు వృశ్చిక స్కార్పియో రాజపూజ్యం ఒకటి అవమానం రెండు ఆదాయం రెండు జయం ఎనిమిది ధనుస్సు వెజిటేరియన్ రాజపూజ్యం నాలుగు అవమానం రెండు ఆదాయం ఐదు వ్యయం నాలుగు మకరం యాప్రికన్ రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఆదాయం ఎనిమిది జయం ఎనిమిది కుంభం అక్వేరియస్ రాజపూజ్యం మూడు అవమానం ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది మీనం రాజపూజ్యం ఆరు అవమానం ఐదు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు ఇవన్నీ కూడా నండి మన అమెరికా అనుగుణమైన సమయానికి గణింపబడ్డాయి దీనికి మనం కాస్త తెలుసుకోవాలండి మీరు ఇందాక చక్కటి మాట అన్నారు వీరి విజయ గారు కూడా రెండు రోజులు మనం జరుపుకునే అదృష్టం ఉందని చాలా మంచి మాట అది ఒక దీనిలో చూస్తే ఎందుకంటే మనకి చాలా మంది మేము ఇండియా క్యాలెండర్ ఫాలో అవుతామండి అని దానిలో ఏమిటంటే మనం ఎక్కడున్నా కూడా ఈ దేశం ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నా కూడా మనం ఈ పైనన్న సూర్యచంద్రులు కాని మన గ్రహాలు కాని అవి మటుకు అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి అవి వాటి స్థానాల్లో వాటి సంచారం అవి చేస్తున్నాయి అందుకని చాలా మన అడుగుతారు ఇండియా నుంచి మనకి పదిన్నర గంటల్లో డిఫరెన్స్ కదండి ఆస్తునికి పదిన్నర గంటలు మనం తీసేసి చేయొద్దా అది కాదండి ఎందుకంటే అలా మనం పదిన్నర గంటలు వెనకాల అవేం తిరగట్లేదండి అవి తిరిగే సంచారం చేస్తున్నాయి మనము ఉన్న లాంజిట్యూడ్ లాటిట్యూడ్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి మీరు ఒక ఫిక్షణ ఒక ఇమాజినరీ లైన్ అండి ఇమాజినరీ లైన్ గీసుకుంటే ఆ ఏదైతే దాన్ని ఆ లైన్ తగులుతుందో ఆ తగిలిన చంద్రుడి నుంచి అదే కాన్సలేషన్ కి లైన్ వెళ్తుందో అక్కడ మనం దాన్ని మ్యాప్ చేస్తున్నాయి ఇది మనం తెలుసుకోవాల్సింది చెప్తున్నాను ప్రత్యేకంగా అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు గుళ్ళో వచ్చి ఇది ఇలాస్తా ఇలా చేయొచ్చా అని అది ఎప్పుడు ఉండేది కానీ మీరు అన్న మాట కూడా చాలా మంచి బాగా చెప్పారు నాకు చాలా నచ్చింది అది మనం ఇక్కడ అక్కడ కలిపి రెండు రోజులు చేసుకుంటే ఆనందమే వేరు చక్కగా రెండు రోజులు చేసుకోవచ్చు అందువలన అమెరికాలో అంటే చైత్రశుద్ధ భాగ్యవి మటుకు నిన్న వచ్చింది కాబట్టి నిన్న మనం చేసుకున్నాం ఇవాళ అక్కడ వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ చేసుకుంటున్నాం సో అదే అండి మరి ఇప్పుడు మనం కాసేపు రాశి ఫలితాలు ప్రతి రాశికి కూడా ఒక పది నిమిషాల్లో ఈ పన్నెండు నిమిషాలు పడుతుందండి మన రాశి ఫలితాల గురించి కాపలికి వెళ్ళి తెలుసుకున్నాము మనము ఇంకొక విషయం తెలుసుకోవాలండి ఈ యొక్క పంచాంగ శ్రవణం పంచాంగం గురించి తెలుసుకున్నప్పుడు మనకి పంచాంగంలో ఉండే నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలన్నిటికీ కూడా సంచారం ఉందండి ప్రతి గ్రహానికి కూడా మనము భూమి మీద ఉన్నాం కాబట్టి మన భూమికి రిలేటివ్ గా అది చూస్తాం అనమాట దాని సంచారాన్ని ఇప్పుడు అందువలన దానిలో రెండు గ్రహాలు ఉన్నాయండి ఒకటి బృహస్పతి అనగా జుపిటరు రెండవది శని శనేశ్వరుడు అనగా శాటన్ వీరిద్దరికీ చాలా ప్రత్యేకత ఉందండి ఈ గ్రహాల్లో ఎందుకంటే జుపిటరు శాటను బృహస్పతి మన శని శనేశ్వరుడు వీరు చాలా సూర్యుడికి అంత దూరంలో ఉన్నారు సూర్యుడి నుంచి మన భూమికి ఎంత దూరంలో ఉందో అంతకన్నా దూరంలో వారు ఉన్నారు అందుకని బృహస్పతికి ఏడాది పడుతుందండి ఒక ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి సంచారం చేయడానికి అంటే కాన్స్టలేషన్ నుంచి మారడానికి అదే శనైరుడికి అయితే రెండున్నరేళ్లు పడుతుందండి దీనిలో ఏడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి ఐదు గ్రహాలు మరి రా రాహుకేతువులు షాడో ప్లానెట్స్ అంటారు ఏవైతే ఆ ఏడు గ్రహాలు ఉన్నాయో అవి చంద్రుడికి రెండున్నర రోజులు సూర్యుడు మన శుక్రుడు బుధుడు వీరికి ముప్పై రోజులు రావకేతులకు నలభై ఐదు రోజులు ఇలా వారికి చాలా తక్కువ వ్యవధిలో సంచారం అవుతుంది అందుకని మనం ప్రత్యేకంగా వారి మీద శ్రద్ధ ఎక్కువ పెట్టం ఎందుకనగా మనకి రోజు మొదలయ్యి రెండు రోజుల్లో చంద్రుడు వెళ్ళిపోతాడు ఆ రాశి నుంచి అంటే మారిపోతుంది అక్కడ అదేవిధంగా ముప్పై రోజుల్లో మిగిలిన వాళ్ళు మారిపోతారు ని ఎవరైతే మనకి బృహస్పతి ను శనైరుడు ఉన్నారో వీరు ఒకరి ఏడాది ఇంకొకరు రెండున్నర ఉంటారు కాబట్టి వీటి మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెడతాం అనమాట అందులో అన్నిటికన్నా ఉత్తమ పుణ్య గ్రహం అంటే బృహస్పతి జూపిటరు ఈయన ధర్మానికి ఈయన మూలం అందుకని ఆ బృహస్పతి గట్టిగా ఉండి మన ధర్మ ధర్మ కార్యాలు చే చేస్తూ ఉంటాము ఇనా ఈయన పాపగ్రహం అండి కానీ ఇక్కడ పాపం అంటే మనం అలా చూడకూడదు ఆయనకి ఆయన స్థానం చాలా ఉన్నతమైందండి తెలుసుకోవాలి ప్రతి వారు దినేశ్వరుడు కర్మానికి అధిపతి అండి కర్మకి అధిపతి ఈయన ఈయన వస్తే కష్టమే కానీ ఆయన పెట్టే కష్టం వల్లే మన ఆ కర్మ తీరుతుందండి ఈ జన్మలో ఇది తీరింది కాబట్టి మనకి వస్తే జన్మలు చక్కటి జన్మలు మంచి మనం ఎదుగుతామండి అందుకని శనైశ్వరుడి కూడా అంత ప్రత్యేకమైన ఒక ఆయన ఒక స్థానం ఉందండి అది తెలుసుకోవాలి ఇప్పుడు రాశి ఫలాలు మొదలు పెడతాం ఒక్కొక్క రాశికి ఆ ప్రత్యేకంగా మనం వృహస్పతి శనైశ్వరుడి యొక్క వారి సంచారం పట్టి ఆ రాశి ఫలాల్ని మనం సూచించుకుంటూ మాట్లాడుకుందాం కృష్ణంగా చాలా పెద్దగా కాకుండా ఆ మొదటిగా మేషరాశి గురించి హేరిస్ అంటే చంద్రుడేరీస్ లో ఉన్న వారి గురించి వారికి గురించి మనం మాట్లాడుకుందాం మేషరాశి వారికి మన బృహస్పతి చతుర్థ స్థానం నాలుగులో ఉన్నారండి శనైశ్వరుడు ఎనిమిదవ స్థానం అష్టమ స్థానంలో ఉన్నారు అందువలన ఈ నాలుగవ స్థానం నుంచి జూలై పద్నాలుగు దాకా వీరికి అంటే జులై పద్నాలుగు నాడు కర్కన్ నుంచి బృహస్పతి మనకి సింహంలోకి మార్తారండి అంటే పంచమ స్థానంలోకి జులై 14 దాకా వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది కానీ జులై 14 తర్వాత అంటే జులై పదిహేడు నుంచి మేషరాశి వారికి చాలా బాగుంటుందండి ఏవైతే కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయో అక్కడ తొలగిపోయి ఆ పంచమ స్థానంలోకి ఆ బృహస్పతి ఆ దేవగురు అయిన బృహస్పతికి వెళ్ళిపోగానే వారికి చక్కటి కార్యసఫలత చక్కటి సౌఖ్యాలు సుఖ సంతోషాలు ఇవి చక్కగా కలుగుతాయి శనైశ్వరుడు అష్టమంలో ఉండడం వల్ల ఏదైతే పాపగ్రహం అష్టమం అష్టమంలో ఉందో అది మంచి చేస్తుంది అష్టమం అనే స్థానము అంత మంచిది కాదు కానీ పాపగ్రహం అక్కడ ఉండడం వల్ల ఆ కలగాల్సిన బాధలను తలపిస్తుంది కాబట్టి వీరికి జులై పద్నాలుగు తర్వాత రెండు గ్రహాల నుంచి కూడా చక్కగా బాగుంది ఇక ఈ రాశి వారికి వస్తే అదృష్ట సంఖ్య తొమ్మిది వీరికి తిథుల్లో ఒకటి రెండు మూడు ఆరు అనగా పాఠ్యమి ద్వితీయ తృతీయ షష్ఠి ఈ నాలుగు తిథులు ఏదైతే ఆది ఉదా గురువారాల్ కలిసి వస్తాయో ఈ తిథులు అవి వస్తాయో అద్భుతమైన చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి వీరికి చక్కగా ఈ ఈ సంవత్సరం అంతా తైలాభిషేకం చేసుకొని సోమవారం రుద్రాభిషేక జపం చేసుకుంటే చక్కటి శుభాలు కలుగుతాయండి ఆడవారికి అయితే అమ్మవారి స్తోత్రాలు ఏమైనా పఠించుకుంటే చక్కటి జయగలుగు ఇది మేషరాశి వారి ఫలితం వృషభ రాశి టారస్ చంద్రుడు టారస్ లో ఉండడం ఈ రాశి వారికి సంవత్సరం అంతా గురుడు శనిగ్రహాలు చాలా బలంగా ఇక్కడ బలంగా లేవు ఇక్కడ ఏమిటంటే సప్త సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అది ఆ కొంచెం రెండు కలిగిస్తాయండి సప్తమంలో అంటే సప్తమ స్థానం చాలా మంచి స్థానము కాబట్టి అక్కడ కొన్ని శని కొన్ని పనులు చక్కగా చేయిస్తాడు కొన్నిటికి అడ్డంకులు కల్పిస్తాడు ఇక మన గృహ వాతావరణం కస్తే అక్కడ కొంచెం ఎందుకంటే సప్త సప్తమ స్థానము ఆ స్థానం కాబట్టి అంటే స్పౌస్ సూచిస్తుంది కాబట్టి అక్కడ శని ఉన్నాడు కాబట్టి కాస్త అక్కడ అనుకూలత లోపిస్తుంది అది కాకపోతే మిగిలినవన్నీ కూడా చక్కగా వాళ్ళు చేసుకుంటారండి అదేమి చక్కగా వెళ్ళిపోతుంది ఎవరు మన వృషభ రాశి వారికి ఇక ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వీరు అదృష్ట సంఖ్య ఆరు ఇంకా కిథులు మటుకు మూడు నాలుగు ఐదు ఎనిమిది ఇది బుధవారం శుక్రవారం శనివారంతో కలిసి ఏదైతే యోగంగా వచ్చాయో ఆ రోజు చాలా బాగుంటాయండి వీరికి సంవత్సరం అంతా కూడా వీరు ఆ కుదిరించుకొని ఆ శివాలయము శని శని స్తోత్ర పఠనము చేసుకుంటే చక్కటి ఆ దుర్గా స్తోత్రం కూడా వీరికి చాలా సుఖదాయకము రాసి ఇది రాశి వారి ఫలితం ఇక మిథున రాశి వారు అనగా జమినయ్ చంద్రుడి జమినయ్ ఉండేవారు ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని చక్కటి యోగదాయకంగా ఉన్నాడండి గృహ నిర్మాణము స్థిరాస్తి ఏదైనా మీరు ఇల్లు కొనుక్కోవడం కానీ ఆ స్థిరాస్తులు ఇమ్మూబుల్ అసెట్స్ కానీ పెట్టుకోవాలంటే కూడా చక్కగా నిరాటంకంగా చేసుకోవచ్చండి అలాగే మన బృహస్పతి జులై తర్వాత అంటే జులై పద్నాలుగు తర్వాత జులై పదిహేను జులై పద్నాలుగు దాకా అనుకూలంగా ఉన్నారు కానీ ఏడాది కొడుకున అనుకూలంగా ఉన్నాడు కానీ జులై పదిహేను తర్వాత బృహస్పతి ద్వితీయంలోకి వస్తాడు అదేమో స్థానం అయింది కాబట్టి అక్కడ బంధు బంధుమిత్రులతో అంటే పుణ్య గ్రామం మూడో స్థానంలోకి రావడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి బంధుమిత్రులు వాడి రిలేషన్షిప్స్ లో కొంచెం వారికి స్వల్ప విరోధాలు అవి మాట పట్టింపులు ఇలాంటివి కలగచ్చు జాగ్రత్తగా ఉండాలి ఆ కాస్త శారీరకమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయన్నమాట అదే ఈ రాశి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది కిధులు అవి ఆదివారం గురువారం శుక్రవారంతో కలిసి వస్తే యోగప్రదంగా చక్కగా ఉంటుందండి ఈ రాశి వారు ఉండే ఆ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో తొలగించుకోవాలంటే దత్తాత్రేయ అష్టోత్తర పఠనము సాయి ఆరాధన ఈశ్వర ఆరాధన చేయించుకుంటా అంటే ఏ గురువు అయినా కూడా ఈశ్వరుడు సాయి దేవుడు దత్తాత్రేయుల వారు వీరికి చక్కగా పూజ చేసుకుంటే వారి నాలుగవది కర్కాటక రాశి ఈ రాశి వారి ఈ రాశి వారు అంటే క్యాన్సర్ చంద్రుడు క్యాన్సర్ లో ఉండేవాడికి ఈ రాశి వారికి ఈ గురుడు జన్మస్థానంలో ఉన్న ఉన్నాడు కాబట్టి ఆ జన్మస్థానంలో ఉన్న ఉన్నంత వరకు అంటే జూలై పద్నాలుగు దాకా కాస్త దోషాలు ఉన్నాయండి కానీ పద్నాలుగు దాటగానే అంటే జులై పదిహేను నుంచి ఆ దోషం తొలగి ద్వితీయ స్థానం ఉన్నందు వల్ల కాస్త యోగం మారిపోతుంది తద్వారా వీరికి ద్వితీయంలో బంధుమిత్రులతోనూ రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు విద్యారంగంలో వీరు చక్కగా రాణించడము అవి సూచిస్తుంది కాబట్టి అవన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతాయి అనమాట వీరికి అదృష్ట సంఖ్య రెండండి అదేవిధంగా వీరి తిథి నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తిథులు ఇవి ఆది సోమ శుక్ర శనివారాలతో ఏదైనా ఈ తిథులు కలుస్తే రోజు వీరి పనులన్నీ కూడా సులువుగా అయిపోతాయి వీరికి ప్రత్యేకంగా ఆంజనేయ ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అండి ఇవి కనుక వీరు చేసుకోగలిగితే ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇప్పుడు సింహరాశి ఫలితాలు ఐదవ రాశి సింహరాశి అంటే లియో వీరికి సంవత్సరం బృహస్పతి శన గ్రహాలు బృహస్పతి పన్నెండులో వస్తాడు సింహానికి కర్కం అక్కడ కర్కంలో కాబట్టి పన్నెండో ద్వాదశ స్థానం అంత గొప్పది కాదు కాబట్టి జూలై పద్నాలుగు దాకా అంత గొప్పగా లేదు కానీ జూలై పద్నాలుగు దాటాక ఏకంగా సింహంలోకి వస్తాడు కానీ ప్రథమ స్థానం దోషం వల్ల కాస్త సులువైనా కూడా అంత అంత గొప్పగా లేదు అంతంత మాత్రంగా ఉన్నాయి ఫలితాలు అదే అదే కాకుండా శారీరము ఆరోగ్యము ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి అనే ద్వాదశ స్థాన సంచారంతో వల్ల కాస్త ఈ ధర్మ ధర్మ కార్యక్రమాల్లో వాటిట్లో కూడా కాస్త శ్రద్ధ తగ్గుతుంది ముందుగా ఉండే శ్రద్ధ తగ్గుతుంది అందుకని దీనికి కూడా ప్రతిదానికి కూడా అందుకే మనము గ్రహాలు గ్రహాల తర్వాత మనం ఎవరికి పూజలు చేసుకోవాలో కూడా సూచిస్తున్నాము అవి చేసుకుంటే ఇవన్నీ కూడా సుఖప్రదంగా చక్కగా సాగిపోతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటండి మూడు నాలుగు ఐదు తొమ్మిది కిథులు అవి ఆదివారం మంగళవారం బుధవారం కలిసి యోగంగా వస్తే మటుకు చాలా బాగుంటుంది వీరు గన వీరు గనక ప్రతి మాస శివరాత్రికి ఆ రోజున రుద్రాభిషేకం చేయించుకొని చేయించి చేయించినా చేసుకున్నా చేయించుకున్నా చక్కటి ఫలితాలు ఉంటాయి ఉన్న ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా ఉన్నవన్నీ వెళ్ళిపోతాయండి అనుకూలంగా ఇది సింహరాశి వారి ఇక ఆరు కన్యా రాశి వారు అంటే వర్గో చంద్రుడు వర్గోలో ఉండేవారు ఈ రాశి వారికి గురుడు ఉగాది నుండి అంటే జూలై పద్నాలుగు వరకు లాభస్థానం కాబట్టి లాభస్థానం కాబట్టి మీకు చక్కటి లాభాలు ఆ రోజు మంచి ఆ ఆ దాకా బాగా నడుస్తుందండి ఆ తర్వాత వారికి ఈ బృహస్పతి దీని సంచారంలో మారుతారు కాబట్టి ఆ మీకు పన్నెండు అయిపోతుంది అక్కడి కాస్త తగ్గుతుందండి వారికి పద్నాలుగు తర్వాత కొంచెం యావరేజ్ గా ఉంటుంది పద్నాలుగు దాకా మటుకు చక్కగా ఉంటుంది వీరికి ప్రతి పని ఆశించిన ఫలితాలు పొందుతారు వీరు వాశ్చాతుర్యము ఇలాంటివన్నీ కూడా వీరికి సిద్ధిస్తాయి కాస్త ఆ తర్వాత కాస్త తగ్గుతుంది ఆ ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదండి స్థిథులు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఇరి ఆది బుధ గురు శనివారాలతో కలిసిన యోగాలుంటే మటుకు చక్కగా వారికి ఆ రోజు పనులు వీరికి ఏదైతే ఆ బృహస్పతి పదిహేను తర్వాత వచ్చి కాస్త ఇబ్బంది పెడతారో దానికి సులువుగా మీరు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేసుకుని ఏదైనా గురువు నియమాలు అంటే గురువారం కాస్త సాయంత్రం కాస్త ఇలాంటి ఏదైనా పెట్టుకుంటే మంత్రజపం వీరికన్నీ కూడా సులువుగా వెళ్ళిపోతాయండి ఇక ఏడు తులారాశి అనగా లిబ్రా ఈ రాశి వారికి గురుడు పద్నాలుగో తేదీ వరకు దశమ స్థానం అంటే రాజ్యస్థానంలో ఉంటారు ఆ తర్వాత లాభ స్థానంలో ఉంటారు అనగా ఈ రాశి వారు తులారాశి వారు పద్నాలుగు దాకా అద్భుతమైన రాజస్థానంలో బృహస్పతి ఉన్నాడు అంటే మీకు అద్భుతమైన మంచి ఉద్యోగ రీత్యా కూడా పని పనులు ఏమన్నా కావాలంటే కూడా అవి చక్కగా వెళ్ళిపోతాయి ఆ పద్నాలుగు దాడి పడిని రాగానే లాభస్థానంలోకి వస్తాడు ఆ తర్వాత కూడా ఇంకా లాభమే అందుకని అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి బాగుంది అదేవిధంగా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరండి ఐదు ఏడు తొమ్మిది ఇవి బుధ శుక్ర శనివారాలతో కలిసి యోగంగా వస్తే చాలా చక్కగా ఉంటుంది వీరికి ఏమైనా ఇబ్బందులు అవి కూడా తొలగిపోవాలంటే శనైశ్వరుడికి కాస్త ఎందుకంటే శని అంత గట్టిగా లేడు కాబట్టి చక్కటి శనై శనైశ్వరుడికి జపము అలానే దుర్గా పారాయణాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నా చేసినా వీరికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి ఇక ఎనిమిది వృష్టిక అంటే స్కార్పియో వీరు వీరికి గురుడు ఆ పద్నాలుగు దాకా భాగ్యస్థానంలో ఉన్నారు అంటే తొమ్మిదో స్థానం భాగ్యస్థానం చాలా గురుడు అందులో భాగ్యస్థానంలో ఉండడం చాలా ఉత్తమమైనదండి అన్నిటికన్నా ఉన్నారు కాబట్టి ఆ పద్నాలుగు దాకా చాలా ధర్మాను ధర్మ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా సఫలం అవుతాయి ఏదైనా వాళ్ళ గృహ నిర్మాణం ఇవన్నీ తలపెట్టుకుంటే చక్కగా వారికి సఫలం అవుతాయి కాస్త జులై పద్నాలుగు దాటాక ఆ కాస్త వారికి తగుతుంది వారికి ఉన్న జోరు కాస్త తగుతుంది ఆ తర్వాత కాస్త ఇబ్బందులుగా ఉంటుంది కానీ వాటికి కూడా మనకి పూజలు పునస్కారాలు ఉన్నాయి కాబట్టి చేసుకోవాలి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిదండి వీరికి తిథులు ఒకటి రెండు మూడు నాలుగు అవి ఆది సోమ గురువారాలతో కలిసి వస్తే అవి చాలా ఆ యోగం చాలా మంచిదండి వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలంటే ఆ శనివారం ఆ శనివారం ఏమన్నా నియమాలు పాటించుకోగలిగితే అద్భుతమైన ఇది వస్తుంది ఆ శని శనిశ్వరుడి యొక్క ఇది చాలా సానుకూలంగా వెళ్ళిపోతుంది ఇక్కడ ధనుర్ ఫలితాలు ఇది తొమ్మిదవది ఇది సాజిటేరియస్ దీని ఇది జులై పద్నాలుగు వరకు మనకి బృహస్పతి అనగా గురుబలం ఒక్కొక్క అంతంత మాత్రంగా ఉంటుందండి ఆ తర్వాత బాగా అంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత తొమ్మిదికి రాగానే గురుడు చాలా పవర్ఫుల్ గా చక్కగా మంచి స్థానంలో ఉండి అన్ని యోగాలు కుదురుస్తాడు కాబట్టి జూలై పద్నాలుగు దాటి జూలై పదిహేను నుంచి వీరికి చాలా బాగుంటుంది ధర్మ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గురుడు ఉన్నందువల్ల తొమ్మిదో స్థానంలో ఆ సంచారంలో అద్భుతంగా గడుస్తాయి జూలై పదిహేను తర్వాత వీరికి ఈ సంవత్సరం నుంచి ఏళ్ళ నాటి శని ప్రారంభం ఆ ఈ శని ద్వాదశ ద్వాదశ రాశి సంచారం వల్ల ఆ కాస్త ఈ విఘ్నాలు ఆటంకాలు ఇలాంటి కొంచెం వారికి ఇవి ఉంటాయి కష్టాలు కానీ అవి దాటడానికి మనకి ఎప్పుడు మనకి పూజలు పునస్కారాలు ఉన్నాయి మనం ముందే చెప్పుకున్నాము వీరికి అదృష్ట సంఖ్య మూడు వీరికి ఒకటి రెండు ఐదు తొమ్మిది తిథులు ఆది బుధ గురు వరాలతో కలిసి యోగంగా వస్తే మటుకు చాలా బాగుంటుంది వీరికి ఆ శని ద్వాదశంలో ఉన్నందు వల్ల వీరికి కాస్త శని శనివారం నాడు శని జపం గాని ఆ రోజు ఇవి చేసుకుంటే మటుకు దీపారాధన ఇవి చేసుకొని శని శని స్తోత్రాలు ఇవి మటుకు చాలా ఉపయోగ ఉపయోగంగాను అదేవిధంగా వారికి మంచి కలిగిస్తాయండి ఇక అది మకర రాశి క్యాప్రికాన్ ఈ రాశి వారికి జులై పద్నాలుగు దాకా సప్తమ గురుడు ఆయుర ఆరోగ్యములు కార్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా అయిపోతాయి సత్వంలో గురుడు అఖండ ధన ప్రాప్తి ఇవన్నీ బాగుంటాయండి ఇక శని ఏమో లాభస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి అవి కూడా శని కూడా చక్కగా ఈ మకర రాశి వారికి చాలా అనుగుణంగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా శని స్థిరమైన ఏవైనా కూడా సూచిస్తాడు కాబట్టి నూతన గృహాలు వీరేమన్నా కట్టుకోవాలనుకున్నా ఆ భూములు ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా బాగా సిద్ధిస్తాయండి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది అండి వీరికి తిథులు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తిథులతో సోమ మంగళ శుక్రవారాలు ఈ యోగంలో ఏదైనా కలిసి వస్తే మటుకు ఈ రెండు కలిస్తే అవి చాలా బాగా ఉంటాయండి వీరికి రాహుకేతు జపాలు ఒకటి ఆ కాస్త ఉన్న ఆ రాహుకేతులు పెట్టే అడ్డంకుల వల్ల ఆ జపాలు వీరికి చాలా సహకార సహకరిస్తాయి అదే చండీ పారాయణ హోమా చండీ హోమాలు కానీ ఏమన్నా జరిపించుకుంటే వారికి అన్ని సులువుగా వెళ్ళిపోతాయండి ఇక పదకొండు కుంభరాశి ఈ రాశి వారికి ఆ జులై పద్నాలుగు వరకు ఒక మోస్తారుగా ఉంటుందండి కుంభరాశి అనగా అక్వేరియస్ తర్వాత తర్వాత పద్నాలుగు దాటాక మటుకు అఖండ ధన చక్కగా వస్తుందండి వీరికి ఈ వీరి అదృష్ట సంఖ్య వీరికి రెండు మూడు ఆరు నైను ఆరు తొమ్మిది తిరుగులు చాలా బాగుంటాయి అదే ఈ శుక్ర సోమవారాలు మంగళ శుక్ర సోమవారాలతో కలిసి వస్తే ఆ యోగమైన ఆ రోజులు బాగుంటాయండి ఈ తర్వాత వీరికి నిత్య దీపారాధన రోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఆ ఏదైనా కూడా శివ దర్శనం ఆరాధన చేసుకుంటే వీరికి ఈ సంవత్సరం చక్కగా శుభప్రదంగా వెళ్ళిపోతుందండి ఇక చివరి ఆఖరిది మీనరాశ అండి ఆ మీనరాశ అంటే పైసెస్ ఆ వీరికి గురువు ఈ పంచమ స్థాన సంచార బం జులై పద్నాలుగు వరకు ఉందండి పంచమ స్థానంలో ఉన్నందు వల్ల వీరికి ఆ అది విద్య చక్కటి ఎంతో విద్యా సాధన సూచిస్తుంది కాబట్టి అన్ని చక్కటి ప్రాప్తి ఉంటుంది తర్వాత లోకి మారుతుంది కాబట్టి అది కాస్త అడ్డంకులు కలిగిస్తుంది జులై పద్నాలుగు తర్వాత వీరికి కాస్త గృహ కలగా కలహాలు ఇలాంటి చిన్న చీగు చింత బాధ ఇవన్నీ ఉంటాయి కానీ వీరి అదృష్టం అదృష్ట సంఖ్య మూడు వీరికి తిథులు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఈ తిథుల్లో ఆది సోమ గురు గురువారాలతో కలిసి యోగంగా వస్తే మనం చాలా బాగుంటుందండి వీరికి గురువు పద్నాలుగు తర్వాత పెట్టే ఆ బాధలోకి చక్కటి ఇదేంటంటే వీరికి నవగ్రహ జపాలు చేయించుకొని ఆ పూర్తి నవగ్రహ జపాలు చేయించుకొని నవగ్రహ స్వత పారాయణం అనగా జపా సంతాసం సాక్ష్యపేయ మహాదిత్యం ఉంది కదండి అది వీరు రోజు చదువుకుంటే వీరికి అవన్నీ కూడా వెళ్ళిపో వెళ్ళిపోతాయండి ఇదండి మనం మొత్తం చక్కగా అన్ని రాశి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము కళ్యాణ్ గారు విజయ గారు మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం స్వస్తి మంత్రం చెప్పుకొని ముగిస్తామా చెప్పండి తప్పకుండా అండి అడిగిన వెంటనే ముందుగా మా కోరికను మన్నించి మా కార్యక్రమానికి విచ్చేసి అక్కడ బిజీగా ఉన్నా మీ ఆశీర్వచనంతో మీ పంచాంగ శ్రవణంతో ఈ ఉగాది పర్వదినాన మమ్మల్ని దీవించి ఈ సంవత్సరాన్ని చాలా సాంప్రదాయ సిద్ధంగా ప్రారంభించారు శివరామ శివరామకృష్ణ గారు దానికి మీకు నిజంగా మా శ్రోతల తరఫున మా తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ తప్పకుండా మన స్వస్తి మంత్రం చెప్పుకుందామండి ధన్యవాదాలండి సర్వం ఆయందండి సర్వం ఈశ్వరార్పణం వస్తు కృష్ణార్పణం వస్తు హరి భద్రం పశ్యే మాక్షజత్రిరైరంగై ఏువాగుంసూ యసేమదేవ్యయుస్తి ఇంద్రో బుద్ధస్రవా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తి నార్క్ష్యో అరిస్తమి స్వస్తి నో బృహస్పతిర్దధా ఓం శాంతి శాంతి శాంతి హరి ఓ మీ విరజలు విజలు వారందరికీ కూడా మీ అందరికీ కూడా శ్రోత్లందరికీ కూడా హార్థిక మన్మథనామ శుభాకాంక్షలండి మీ సంవత్సరం అంతా కూడా చక్కగా వెళ్ళిపోవాలని నా మా ఇది ఆశీర్వచనం ఎప్పుడు ఉంటుంది మా అదేవిధంగా ముగించే ముందు ఒక్క చిన్న మాట అండి ఒక్క నిమిషం తీసుకుంటాను ఇక్కడంతే ఏంటంటే ఇప్పుడు మనం రాజ ఫలితాలన్నీ కొంతమంది అడుగుతూ ఉంటారు వచ్చే అయ్యా ఏమిటి ఇది నాకు ఈ సంవత్సరం అంతా ఇంతేనా అని ఇది ఎలా చూడాలండి అనే దానికి కూడా దీనికి ఒక దృష్టితో చూడాలండి వీటిని ఆ ఈ ఫలాలు ఫలితాలు అనేవి మనకి జీవితంలో మనం ఇవాళ ఉగాదిలో తెలుసుకున్నది ఏమిటి ఉగాది పచ్చడి అందరం తినే ఉంటాం చక్కగా ఆ ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉన్నాయండి మనకి పులుపు తీపి ఉప్పు అన్ని ఉన్నాయి కదండి ఈ ఆరు రుచులు ఎలా అయితే కలిసి ఒక పచ్చళ్ళు వచ్చాయో మన ఫలా ఫలితాలు కూడా అదే విధంగా దానిలో ఈ ఇనుమడింపబడ్డాయండి ఎందుకంటే ప్రతి గ్రహము కరెక్ట్ గా సానుకూలంగా ఉండాలి అనేది అవ్వదు కాబట్టి ప్రతి గ్రహానికి ఒక స్థానం ఉంది ఒక బాధ్యత ఉంది గురువుకి ధర్మం ఎలా అది బాధ్యతతో శని కర్మ కూడా అంతే బాధ్యత కాబట్టి వారి బాధ్యత ప్రకారం మనకి మనతో పని చేయిస్తున్నారు కాబట్టి మనం అది అదే విధంగా మనం అర్థం చేసుకొని ఆ మంచి చెడుల కలయిక కానీ పాప నష్ట పాప పుణ్యాల కలయిక కష్ట నష్టాల కలయిక ఈ విధంగా మనం దాన్ని ఆ మార్గం ఆ దృష్టిలో చూసుకుంటే మనకి ఉగాది పచ్చడి షడ్ రుచులతో ఎంత అన్ని రుచులు కలిసిన ఆనందంగా మనం తింటా కప్పు నిండా తావి మనకి ఇస్తే కూడా అలా చక్కగా అట్టలేసుకుంటూ ఎలా ఆస్వాదిస్తామో ఈ సంవత్సరాన్ని కూడా మీరు అలాగే ఆస్వాదించండి ఇంకొక్క మాట వీటిని గ్రహము గ్రహము అన్నాము గ్రహాన్ని దాటింది గ్రహానికి అతీతమైనది ఉందండి ఒకటి అది విగ్రహము ఆ విగ్రహము ఆంజనేయ స్వామి అవ్వచ్చు మీకు శివుడు అవ్వచ్చు విష్ణుమూర్తి అవ్వచ్చు వినాయకుడు అవచ్చు ఎవరైతే మీ ఇష్టదైవం ఉన్నారో ఆ విగ్రహాన్ని మీరు నమ్ముకుంటే ఈ గ్రహాలు మనకి మన జీవితాల్ని చక్కగా సులువుగా నడిపించేస్తాయండి అది నా మాట అందరికీ ధన్యవాదాలు మీ అందరూ ఆనందంగా చక్కగా ఈ సంవత్సరం హాయిగా ఉండండి నమస్కారం చాలా చక్కగా చెప్పారండి వన్స్ అగేన్ ఇప్పటిదాకా మీరు విన్నది శ్రీ పోచించర్ల శివరామకృష్ణ శర్మ గారు ఆయన ప్రవృత్తి వేద అధ్యయనం ఆయన చేస్తున్నారు శ్రీ సీతారామ వేద పాఠశాల జగదేవపురం మెదక్ నుంచి అండ్ ఆయన గురువు శ్రీ సన్నిధానం శ్రీనివాస్ శర్మ గారు ఆయన ప్రస్తుతం అంతో హాస్టిన్ నుంచి లైవ్ గా అయితేసేపు మాట్లాడారు అండ్ హాస్టిన్ లో ఆయన గురువు శ్రీ కృష్ణకుమార్ శ్రీపాద్ గారు అండ్ మరొక్కసారి శివరామకృష్ణ గారు పొద్దున మీకు కాల్ చేసి అడిగిన వెంటనే వెంటనే ఒప్పుకుని మా కోసం ఇవాళ చాలా బిజీగా బిజీ రోజు మీకు మాకు తెలుసు సరే అందరికీ మీ ఆశీర్వచనంతో మీ పంచాంగ శ్రవణంతో మీ దీవెనలు అందించారు మీ దీవెనలతో ఇలాగే శ్రీ మన్మథనామ సంవత్సరం మాకు మా శ్రోతలకి మనందరికీ కూడా శోభాయమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వన్స్ అగేన్ మరొక్కసారి శ్రీ శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తూ చెప్తూ అండ్ మా విరిజలు శ్రోతలకి మా విరిజలు బృందం తరపున మరొక్కసారి శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు